తరువాత ఇప్పుడు ప్రాణ సంరక్షణ పరితపటి లేదు ప్రయోగిండు అంటున్నీ ఆ కనుడి యొక్క లక్ష్యము గదాయుధాన్ని తీసుకుని సంవరించి బాల వహించినాడుగజుడు నకి దబ్బ నుండు పాయమ్ములేమి చేసి వినాశక్రియకు వాసవుడిచ్చిన నుంచి ఎన్నయా కోసపు శక్తి నాలుగు భోజమిలు ప్రజరిల్ల ఘంటారవ అభ్రమీది మర్చి పెంచి దెబ్బతో పడిపోయే గట్టుగా ఉన్నాడు ఆ కారణం చేత ఇంకేది దిక్కు తెలియక కర్ణుడుగా దేవేంద్రుడిచ్చినటువంటి నిరంతరము అక్షతల చేత పూజా దేత పూజిస్తూ ఉన్నాడట శక్తిపాణాన్ని రావు ఎనిమిది గంటలు గట్టి ఉన్నది దాన్ని తీసినాడు చల్లిపాదక తల కూడుకుని మృత్యు మృత్యు తోట కూడుతునకదాలున దియ్య సాధనము అయితే గగన తలమున కోత సంఘములు రోయా దాన్ని ఎప్పుడైతే తీసినాడో ఇక తమ్ముతాడు నా కనుడు అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఘటోత్డు అతి సమయంలో తీసి పోతములన్నీ ఆటోటువడంతో మాయనంతా కూడా మాయించి వర్షస్థలమునందు తాకింది పోయిడ పిడ పిడ పైలకొచ్చినటువంటిదై ఆ వక్షస్థలము నుండి వీపుకుండా దూదే పైకి లేచిన్నీ కూడా చెన్నబోయేటట్టుగా ప్రకాశంతో వెళ్ళిపోయింది సర్గానికి ఆ వక్షస్థలా పగడగొట్టి వెళ్ళిపోయిందిట ఆ శక్తి ఆ వెళ్ళిపోయే వరకు నాలుగు ఎండ బాలుసాయట ఆ లావాజలాన్ని కక్కుతూ ఆ సోలుతు ఆ యొక్క ప్రాణములు లాగేసింది కాబట్టి ప్రాణములు వదలి ఆ భూమి మీద పడిపోయాడట ఆ ఘటోత్కజుడు మన సైన్యూ నాదములు సెలంగే ఆ గురు బు సైనాదములు రేగినవి ఆ ధృతరాక్షుడు సంజయుడికి అంటాడు మాయా బలబాహాములు గలవాడు భీము పట్టి వడిన నగల మగుశో శోకము కోపము నలు తాండల నెట్ల ఆ మహాపర మహా బలవంతుడైనటువంటి ఘటోత్కషుడు పడిపోగా పాండవులున్నారే ఊరికే ఉండరు సునా వారు ఏమి చేసినారుండు ప్రమోదమ్ముదం చేసి శంఖంబు పూజించి పక్కలు నగల ముడిచి మంద మారుతా దోళిమ్మకు మందమ్మ నా నచ్చిందుతూ చాలా దుఃఖపడ్డారు పాండవులంతా పాండవ సైన్యమంతా కూడా చాలా అధిగులు పడిపోయింది సర్వేశ్వరుడున్నాడే శ్రీకృష్ణ స్వామి వారు మాత్రము ఆనంద పరవశుడై ఆ పగ్గములు నగల లేచి ఆ మందార వృక్షం ఉన్నది కల్ప వృక్షంగా గంతులు వేస్తే రాముడును అప్రతారంగా గంతులు వేశారట ఆ రథం మీద కొంతసేపుని కౌగులించుకొని అర్జును కౌగులించుకొని వీపు అప్పలించి ఆ ఆనంద పుడుతూ సర్వేశ్వరుడు అది చూచి అర్జునుడు స్వామి మన మహాబలవంతుడు మహాపురుషుడు ఘటోత్డు పడిపోయినందువల్ల సైన్యములన్నీ ఆదికి ప్రాంతి పొంది దుఃఖవశములైపోయినవి ఆ మేము కూడా చాలా బాధపడుతూ ఉన్నాము ఇది సమయం నుండి తమకు ఏమిటి ఆనందముల మహాపురుష ఇది ఏమి చెప్పవే కాబట్టి ఇది ఏమిటో మీ ఆనందానికి హేతు ఏమిటో మాకు తెలియలేదు చెప్పవయ్యావో స్వామితుండిట్లను సర్వేశ్వరుడు కొండలంగులు పొదుతుండి కన్ననకిచ్చిన శక్తి అతను కాలు ఏమి లేదయ్యా వీడంతా కూడా సంతోషిస్తామయ్యా నేను పోనే కాదు ఎందువలన అంటే ఆ వీడు కుండలములు ఆ కవచకుండలములు తీసుకున్నాడు దేవేంద్రుడు అట్టి సమయంలో శక్తి బాణాన్ని తీసుకున్నాడు వీడు ఆ ఆ కవచ కుండలములు ఉంటే వీడు చచ్చేవాడు కాదు అందువలన దేవేంద్రుడు వచ్చి తీసుకుపోయాడేవి కానప్పుడు శక్తి బాణాన్ని తీసుకున్నాడు ఆ శక్తిబాణం వాడి దగ్గర ఉన్నంతకాలము నిన్ను రక్షించేది రాజా అని చెప్పి నాకు నిద్ర లేదు రాత్రులేదు అది ఆడు వెళ్ళిపోయింది ఘటోచితుడి మీరుగా ఆ ఇక కదా నాకు హాయిగా నిద్రపోయేది రెండు మీద చెయ్యి వేసుకుని నిద్రపోయేది ఆ అందువలన ఆ నాకు సంతోషం కాక వీడు భీములు మనవాడు అని అనుకోవడమే మహా పరమదుర్మార్గుడు రావణాసుని వంటి కనుక ఆ ఆ కారణం చేత కూడా వీడు చావు వీడు చావటం చాలా మంచిది లేకపోతే మళ్ళీ నేను ప్రయత్నం చేయాల్సి వస్తుంది వీడి నరకటానికి అందువలన వాడు పోవటం మంచిది ఆ శక్తి పోవటం రెండు మేళ్ళయ్యా మనకిప్పుడు ఆ కారణం చేత నేను ఆనందపడుతూ ఉన్నాను అని చెప్పారట జకుడు సంజయ్ అంటే ధృతనాక్షుడు సంజయుని చూసి సంజయ్ లిక్కు యుద్ధానికి రమ్మని పిలిచి అయినా ఆ అద్దు పిలిచి యుద్ధం చేసి ప్రయోగించి చంపాల్సింది ఆ పిలిచైనా సరే యుద్ధం చేసి ఈ శక్తిని ప్రయోగించాల్సిందే ఆ మరి ఎందుకు ఇన్ని రోజులు పోయి వృధాగా కథోత్కృతిని మీద పోయింది సామాన్యుడైనటువంటి కథోత్కృతిని ఏమిటయ్యా ఇది నా తనర్బుద్ధు నా కొడుకు మంద బుద్ధులు వాడు వచ్చి వాడు వాడు నీవైనా చెప్పొద్దుట ఆ ప్రయోగించవలసిందేని అప్పుడున్నాడు ఆ శ్రీకృష్ణ స్వామి మరొక చేతిలో ఉన్నటువంటి ఏమిచ్చలేనిటువంటి యొక్క ఆ మూడుని చేతిలో ఉన్న మంచి పంపు కదా నేర్పరైన వాడు కదా ముంజుకున్నట్టుగా ముంజుకున్నాడు చెక్కి బాణాన్ని కటోత్తిని వీరిగా తోలేసాడు ఆ శ్రీకృష్ణస్వామి అంటే అంటాడు రాత్రులు పని కన్నుతో రాతున్న సమితి నేను దగ్గర అంటే ఓ దృతా మహారాజా చెప్పకపోలేదయ్యా మేము ఆ ద్వయోధాదు అంతా కూడా తనుతో చెప్పేవాళ్ళం శక్తిపాణం తీసురా తీసుకొచ్చి అర్జునుడి మీద ప్రయోగించు ఇక అర్జునుడు వచ్చే పాండవులు ఇక రణాన్ని యుద్ధానికి ఉత్సహించరు కనుక కనుక దాన్ని ప్రయోగించవలసింది అంటే కొంతమంది అనేవాళ్ళట మిగిలిన పాండవుల్లో ఎవరికి ఒకరికి పట్టం ఆ శ్రీకృష్ణ స్వామి అసలు ఆయన వేరే చేసది ఈ శక్తి బాణం అనేవాళ్ళట తొందరు అంటే అలాగే ఇద్దరిలో ఎవరినో ఒకటి తీసేస్తాను రేపు తప్పకుండా తీసుకొచ్చి శక్తిపాణాన్ని తీసుకుని వచ్చి ప్రయోజించి శ్రీకృష్ణ స్వామినో లేకపోతే అర్జును ఇద్దరిలో ఎవరినో ఒకటి తీసేస్తాను సుమాని పాసో మాకు అలా చుట్టూ ఉండేవాడు కానీ ప్రధున్య పైదేరిపోయేటప్పుడు మాత్రం ఎవరికీ గుర్తులేదు ఆ శక్తిపాణం విషయం తనునికి గుర్తు ఉండేది కాదు మాకు ఉండేది కాదు ఎందువల్లయా అంటే ఇలా జరిగిపోయింది ఇట్లా జరిగిపో జరుగుతూ వచ్చింది ఆఖరికో ఆ రాత్రి మాత్రం అందరం చెప్పి పెట్టుకోము ఇప్పుడే పెట్టుకోవా మనకు గుర్తుండలేదు మళ్ళీ ఎప్పుడు వేళకి గుర్తు శిబిరములకు తిరిగి వచ్చిన తర్వాత గుర్తు ఈ లోపల గుర్తులే ఇక సంగతే గుర్తులేదు కథ నీకు కానీ మళ్ళీ శిబిరములకు వచ్చిన తర్వాత అదే రేరే పొరపాటు అయిపోయిందే ఆ గుర్తి లేదు అని చెప్పి వీడు అత్త బాధపడేది ఆ తరువాత మళ్ళీ ప్రొద్ధున్యపోయేటప్పుడు యథాప్రకారమే గుర్తుండదు మగిరి వచ్చి మాకు గుర్తు లేకుండా పోయింది ఆ దైవం ఎవడో కావామి బోధించినప్పుడు శక్తి మీద ప్రయోగింపే కారణం బేబీ సాత్తికి అడిగినాను శ్రీకృష్ణ స్వామి వారితో సంతోషించే సమయంలో ఇన్ని రోజులు ఎందుకు ప్రయోగించలేదు అర్జున్ మీద వారికి ఎవరికి గుర్తు లేకుండా చేశాను సుమా ఇన్ని రోజులు నేనే చేసింది గుర్తు లేకుండా చేశానయ్యా ఈ వేళ రాత్రే పెట్టుకున్నారు అందులో ఆ కారుణం చేత ఘటోత్తిని మీదగా వెళ్ళిపోయింది మనకు వాసలేదు సుమా ఆ అర్జుణ్ణి బ్రతికించగలిగాను అని ఆనందపడ్డానట ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఏ అర్ధరాత్రి కరచిందట ఒక్కొక్క ఏనుక్కి ఐదు దీపాలు ఆ రథానికి ఐదు దీపం ఏనుక్కి మూడు గుర్రానికి రెండు వెలిగించారట చకటిగా మనకి అడాంతకారం రాత్రిపూట ఒక్కరోజు యుద్ధం భారత భారత యుద్ధంలో ఒక్కరోజే రాత్రిపూట జరిగింది మిగిలిందంతా పగలే అలా ఎదాది దళాన్నంతా కూడా అద్విటీలు పట్టేసి ఏమన్నారు యువతల అవతల కూడా ఆ వారు పాండవ సైన్యంలో ఏడు వెలిగించారట రథానికి ఐదేమో ఏను ఏనుకి ఆ మూడేమో గుర్రానికి అలా వెలిగించారట అలా వెలిగించి యుద్ధం చేస్తూ ఉంటే తోలిపోతుంది సైన్యమంతా పగలల్లా తనుకుని తనుకుని తనుకుని ఆ రాత్రిపూట కూడా మళ్ళీ యుద్ధం చేయాలంటే సూరిపోవు ఆ అలసి తూబాడుతూ ఉన్నదటి జనం అతి సమయంలో చూచే అట అర్జునుడు రే ఆ అంతా కూడా అలసిపోయినట్టుగా ఉన్నది పడుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్న తరువాత చంద్రోదయం ఇంతుడు వాటి తెల్లవారు సమరం అను యుద్ధం పడుకోవలసిందని ఆ ఎలుగచ్చి కాకవేశ రెండు సైన్యులకు కాకేశరకు మహా మహానుహా వారు రక్షించారు ఆ లేకపోతే చావు దగ్గరకు వస్తూ ఆ ఇటువంటి యొక్క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 చాలా ఆ మహాకోపం కలిగినటువంటి వాడై ఆ దోణాచారు ఆ విరాట దృపదు దానికి పడేసాయటలాడేం కాదు యుద్ధంలో చేయటానికి తగినంత శక్తితోనే ఉన్నారు కానీ కాడేడు రెండు కూడా ఆ విరాకుడు ద్రుపదుడు ఎంత నీ కలిగి పడికొచ్చాయట అతడు ఆచార్యుడుకొని ధర్మరాజు భీముడు మాధేనగర్ సajeవుల కూడుకరి కరులంగోల్తుతు తేరుల నరకుతుంగ తిల్లి హోటమ్ముల నల్ల నెత్తుతెలుతుంగ రల నా నా రూప కన్నమ్ములై తర గండేయతు కుంభజిండు వెల సత్తొద్దన్న చన్నకుదిం దరల మయితురు దెందు నే కుమరలందే వందనుకుందుదిన్ మీ ఇటు చారదావరం దాచుచి లేదు గురువు గనుక ఆయన కొట్టటానికి మనస్కరించక న్ని తోలు పోయి కిరీడితో అర్జునుడితో ఏమంటాడు శ్రీకృష్ణ స్వామి అని మన దేవదానములకై నను గల్వన సత్యం మహాత్మని ఒక ముందు శబ్బాంగా పడగొట్టవలను అంటే తమ్మ యుద్ధముఖాముఖిగా యుద్ధం చేసి పడగొట్టేవాడు ఎవడూ లేడు దీనికి ఒక మందునప్పుడీ పరిమాత్మ వస్తుంటే యుద్ధం చేసే సమయంలో పోయి నీ కొడుకు అశ్వత్ అమలచ్చాడని చెప్పవలసుమ చెతే దాని చేత ఆకుండ చల్లుమనగా ఆ అస్తం చేసి తన సోదరులు తాడు అప్పుడు నదికి పడవ పడవే ఎవరి నువ్వు కావునది యొక్క అష్టధామచ్చాడు అని చెప్పి పోయి చెప్పాలి ఎప్పుడు ఆ దోడులకు అందరూ అర్జునుడు దాని కొడంబడకయుండీ ఆ ఇది బాగా ఉన్నది అన్నారు మిగిలినంతా అర్జునుడు మాత్రం ఇది మాది ఇలా మా చెప్పకూడదు ఇలా చెయ్యకూడదు అంటున్నాడు పాండవాగ్గులు విషాదముతో విచారించే ఆ పాండవాగ్గజుడు ధర్మరాజు కూడా ఎలాగూ ఇలా అబద్ధవాడి తోడునిడా అని విచారపడుతూ ఉన్నాడు ఎలాగూ ఇలా అబద్ధవాడి సంహరించున్న చేరు బాగుండలేదు అంటూ నాటుడు అట్లాగా బాగుండరా మరి ఏం చేయాలి ఏం చేయాలయ్యా ఆ వాడు నడుపుతూ సైన్యాన్ని కూడా వరుస ఆ ఇంక సాయంకాలం దాకా ఉన్నాడు అంటే దోడు ఇక మనకేం సైన్యం మిగలదు ఆ కనుక మీరంతా అంత ధర్మ మీ వల్ల కాకపోతే నేను నేను చేస్తా పని అది ఏం చెబుతానయ్యా అని ఆ అశ్వత్మ అనే ఏడు కూడా తెచ్చిందట తన చేతిలో అది రపంగా పోయా ఆయట పోయి ఆ యుద్ధం చేసే యొక్క ద్రోణాచారని దృష్టి ఏమయ్యో కొడుకు అశ్వత్థామం తెచ్చాడయా అన్నా ఆయట గుండె చల్లు అన్నదటా గుండె చల్లు మనది ఆ కానీ భీముని మాట నమ్మకం లేదట ఆ భీముని మాట నమ్మకం లేదు కానీ ఆ ఉద్వేగం తగ్గింది కానీ ఆ ఇతని చేస్తూనే ఉన్నాయట చేస్తూ ఉన్న సమయములు ఆ మహర్షులు అంతా కూడా పక్షిరూపములు ధరించి వచ్చి ఓ గౌడ ఆ బ్రాహ్మడు వైపుచ్చావు వేద వేదాంగములన్నీ కూడా అభ్యసించావు అటువంటి ముని కుమారుడు అయ్యేటువంటి నీకు ఈ ఆశ్రవృత్తి ఉన్నది ఇలా నరగటం తగదయ్యా ఇక నాపే చేయవలసింది అని చెప్పి కేకలు అది విన్నాడు ఓహో అయిపోయింది సుమా మన విధి అని చెప్పి ఆ ధర్మరాజును యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ పోయాడట ఆ యుద్ధం చేస్తూనే రథం వేసుకొని పోయి ఆ ధర్మరాజును అడిగాయట ఎవయా ధర్మంధరా అశ్వత్మచ్చాడు అని చెబుతున్నాడు భీముడు తెచ్చాడా అన్నాడట అంటే వెనకనే ఉన్నదట ఆ కష్టార్థుల సహితమైనటువంటి వరద చెప్పవయ్యా బాబు మమ్మల్ని అందరికీ ఎందుకు బలిస్తావు కానీ చచ్చాడని చెప్ప చెప్పవ్యా నువ్వు చెప్తే ఎక్కడ నమ్మడు కాబట్టి చెప్పవలసింది అంటే ఆ మేడ తిరగలేదంటే ఆ తమ్మరాజునకు ఆ సర్వేశ్వరుడు వెనకూ చెబుతూ నాడు చెప్పు చెప్పు లేకపోతే వాడు దక్కనేయుడు వాడికి అందరికీ వాడికి బలీతమవుతుంది సమస్త సైన్యాన్ని కనుక చెప్పాయి ఇది రణధర్మము రాజధర్మం ఇది పాఠరక్షణ కొరక చెప్పాలే అని చెప్పి దృష్టిని మీదట చేసే దేవులేక అశ్రద్ధ మహత అశ్వద్ధాము చచ్చాడు అని మెల్లగా పుంజర ఆ అశ్వత్ అనే ఎరువు కాని అన్ని గురుగా అని ఇది అదే పెద్దగా అన్నా ఇదేమో కొద్దిగా అన్నాడు వెంటనే పట్టేసాడ ఆ పాంచలింగాన్ని ఎవరికి కూడా ఈ మాటలు వినిపించకుండా ఆ ధర్మరాజు మాటలు గుంజరహి మాటలు వినిపించకుండా పట్టేసాడట సరి గురసరాలు ఎవరికి నిండిపోయింది దాంతో ఆ అశ్వత్ ఆ అది ఆది కారగ్రస్తుడై పోయి ఆ రథం మీద కూర్చున్నాట ఆ చాప ఉన్నది ధనస్థు వదిలి కూర్చుంటే దృష్టర్జుముడు వయలుదేరాడు దొష్టజ్ఞుముడు బయలుదేరి అష్ట పరంపరలు ప్రయోగిస్తూ ఉన్నాయట వాడిని చూసే వరకు ఆగల ఆ ఆ దోణుని ఆగక మళ్ళీ చూసుకున్నాడు ధనస్థు తీసుకొని సంధించుదాము ఒక్క దియాస్త్రం గుర్తుకు రావటల్లా అన్ని మరుగులో పడిపోయి రావటలా దియాస్త్రములు కూడా ఆ ఒట్టి బాణములతో కొట్టాయట కొంతసేపు కొట్టి వాళ్ళందరినీ కూడా తరిమి మళ్ళీ కూర్చున్నాయట కూర్చొని ఆ యోగ రూఢుడై ఆ ధాన యోగం చేత ఆ యోగాన్ని పట్టి ఆ చే స్వరూపంతో రాత్రి నాలుగు రోజులు దివసములో నిరువతి గడియలు గడియలు వేల పండుగ చేసి పండవ బలంటి పేనది కొని కాలు పలంగువడి కాచెత్తుకైవడి వేల రచకులను సంహరించినటువంటి వాడీ చే వెళ్ళిపోయినాడు కర్ణో కృపయో సుయోధన పోద నన్నీ చెప్పు నా చేతనంత అంటాడు ఓ దుర్యోధన ఆపత్సమయములైన నన్ను చాకలు పెట్టేవారు రక్షించవలసింది అని కాదు నేను ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాను బాణ బాణాసనమా బాణాసనము బాణములను తెలివి కలిగి నుంగా మీరంతా తెలివి గలిగినటువంటి వారయ్యి బ్రతకవలసింది ఏ చెప్పిగి ఉన్నటువంటి పాంచాల సైన్యాన్నంతా సంహరించవలసిందిగా నా కుమార్నిగా ఆ సమరించవలసింది అని చెప్పి చెప్పినటువంటి వాడై చేయోమయమైనటువంటి యొక్క రూపాన్ని ధరించినాడు ఆ ధట్టూ పాతిచార్యునియూ ఆ కచ్చి చూచినాడు ఉభయ సైన్యములు ఆహాకారముల సంఘే ఆ రెండు సైన్యములూ హాహాకారములు రేగినవి ఆ పుణ్యపురుషుండు ప్రకటజ్జో తీ రూపం మన మెగసు మనకు తనియే తే మూర్తి ఏనుగట్టి ఆ దివ్య తేజస్సుతో తేజస్వ రూపమున్నదే లేచి వెళ్లిపోయిందితో ను శరీరముంది అది నేను సూచనందనా కృపాచార్యులు గది రాజు కనిపించింది కృపాచార్యులు సూచనూరు అట్టి సమయమునుడుములు పెద్ద మర్చుకొని ఖడ్గహ్ మెడ నుంచి వైఖే కృష్ణార్జునులు ధమ్మరాజు బేవుడు మొదలైన వారంతా ఎంత వాదించినప్పటికి నీ వినకుండా రథం మీదిగిపోయి చచ్చిపోయినటువంటి యొక్క జోడుని యొక్క శరస్సు ఉన్నదే జుట్టుపట్టు అని ఇచ్చాక వచ్చినాడు ధమ్మజు మొట్ట ఆ తరంగున తుడివి ఆహారంతా వద్దు వద్దు అన్నప్పటికీ ఆ కొండ నడికి అవతల భారవరణి తలకతమ్ము చేతవృద్ధుడు నీతుం మన దొంగిపోయే ఆ శతృద్ధుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు నీ ధర్మంతం చేతా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 ఆ దుర్యోధను సమీపానికి పోయి బలం పిల్లలు గతారాజా ఏ ఎందుకయ్యా ఇలా పారిపోతూ ఉన్నాయి అది ఆచార్యు గుర్తి చెప్పంబోయడం గుర్తుకు పడికుండే ముఖము దూచి ఆచార్యుడు నాడే ద్రోణాచార్యులు పడిపోవటం చెప్పబోయి వెలుగు వెలుగు ఉన్నదే పని రాలేదు దాని చేత చెప్పకుండా మాందాడు ఆ కృపాచార్యులు జేలుగు తెచ్చుకున్నటువంటి వాడై చెప్పినాడు ఆ ప్రకారంగా యుద్ధం చేయటము ద్రోణాచార్యులు దాని మీద తేజోమయుడై కూర్చోవటము దృష్టజుమునుడు వచ్చి ఆ ప్రాణములు పోయిందరు ఆ తరస్సు నరకటము అంతా చెప్పినాడు నొచ్చి ఆ గ్రోణు తనయుడు ఆడా ఆ తన తండ్రి ఈ ఆ ప్రకారంగా నరిచినాడు అనేసరికి మహత్తరమైనటువంటి యొక్క దుఃఖం కలిగిందట కళల వెంట సవిస్తూ ఉన్న బాక్కులన్నీ కూడా వద్దు అని అశ్వద్ధాను వాటి మాట రాదు దుర్యోధన రాజా యుద్ధములుంటవి చచ్చిపోవటం కూడా కద్దు కాని లోక సంభావితుడైనటువంటి మహాపురుషుని ఆ దోళుని శరస్సు బట్టి ఒకనొక సామానాజుడు ఆ వెంటుకలు బట్టి నరికినాడు అంటే అది బాణమై గుర్చుకుంటూ ఉన్నదయానికి ప్రయోగ కుమారునై ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది నేను ఉండగానే శత్రువు సరస్సు బట్టి అలా నరికినాడు అంటే నేను ప్రతి ప్రయోజనమే ఉన్నది గనుక భక్తిచ్చే పాస ఉన్నతేర్గొన్న సమస్తమైన సైన్య స్తాను చూడవలసింది ఇంత అది దేవతలు ఆ పాండవులు కట్టుబడ్డప్పటికీ కాగలేదు సుమంగా మా తండ్రి నారాయణుని ఆరాధించి యొక్క మహాత్మము వలసే అది నాకునిచ్చే మా తండ్రి తోడాచాయులు నారాయణుని ఆరాధించి ఒక దివ్యాస్తాన్ని పొందినాడు అది నాకిచ్చినాడు మా తండ్రి ప్రయోగం మన అజయం చే దాన్ని ఇప్పుడు ప్రయోగిస్తాను చూడవలసింది మహీపతియు అరిజులు సేనాపతులు శంఘములు పూరించి మరలినా అంటే సంతోషించినారు దుర్యోధనాధులు తమ్ములు అంతా సంతోషించి శంఘములు పూరించి వెనక్కు తిరిగినారు అశ్ధాము వింటా విని ధృతరాష్ట్రంలో అడ్డు గడుగువ కౌరవాని పండుపుత్రులేవారలైదడు చెప్పు మనవుడు నమ్మేశ్వరులకు అయితే మీదిలా ఉన్నారు కదా పాండవులు ఏ ప్రకారంగా సంచరించినారు చెప్పవయ్యా సంజయుడంగా కౌరవ సైన్యెప్పటి సంరంభంకు కారణం చె ఏమిటి మళ్ళీ ప్రకారంగా ద్రోణాచార్యులు పడిపోతే విజంభించి వస్తూ ఉన్నది సైన్యమంతా కూడా అంటే ఆ సాంభువృత్యమైనా పోడుపడ్డా ఏమి ఆ కౌరవ సైన్యానికి ఏమి చూస్తూ ఉన్నారట అంటే సాంభవృద్ధి గారు పాడు కాదు అనవసరంగా ఆ అబద్ధమాడి ఆ ద్రోణుని నలికాడు పైగా వద్దు వద్దు అన్నప్పటికీ అన్న కొలదీపోయి వాడు ఆ దట్టమునుడు నాడే శరస్సు పట్టి నరికాడు దాన్ని సహించినటువంటి వాడై ఆ అశ్వత్ నాడే వాడు ఎత్తి వస్తువు నాడు ఇప్పుడు వాడిని ఎవడు అడ్డుకునేటువంటి ఇప్పుడు ఎవడు అడ్డుకోవాలి ఆ దివ్యాస్తవేది మహాత్మవులేవత్తు కూడా అతని దగ్గర అనవసరంగా తెలిపోయింది చచ్చుకున్నారు సుమా అన్నాడేట అర్జునుడు అంటే భీవుడు అంటాయట ఏమిటే అర్జున ఎక్కడో అరణ్యములో ఉండే తాపసులు మాటలు మాట్లాడతావేమిటి నీవు ఆ రజధర్మేమిటో తెలియకుండా ఆ అశ్వత్థామ వస్తూ ఉన్నాడు అంటే ఏం చేస్తారో చేయమంటూ ఉన్నావే కౌరవ వలం సంగతి నాకు తెలియదు అంటావా నన్ను వాడు ఎడిగున్నారు వాడు సంగతి ఏమిటో నాకు తెలుసు కానీ అంతగా వస్తే అశ్వత్థామ సంగతి ఏమిటో చూస్తే అంశమా ఆయన అంటూ ఆ కొత్త అర్జునుడు నాడు కదా అర్జునా నన్ను తిడుతూ ఉన్నావు బాగానే ఉంది నువ్వు మంచి పని చేశావు నువ్వు చేసావట మంచి పని ఆ సెకండ్ని అడ్డు పెట్టుకొని ఆ బీషుడిని నువ్వు పెట్టావడా నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను ద్రోణాధ్యాయులు నరికింది తప్పు అని చెప్పి చెబుతున్నావే మరి నువ్వెలా అడ్డు సెకండ్ని అడ్డు పెట్టుకోని భీషావయ్యా అది బాగా ధర్మమే అన్నా అంటే చీ చీ చీ చీ మాటలు నేను వెనట అర్జనుడు అంటే సవి వాడు సాత్తిక లేచాడ లేచి అదే నీ మాదిగా లేచేశాడా అర్జునుడు తాత ఆ భీటుడు నాడే నన్ను పడదోయ అని చెప్పి చెప్పి పడదోశాడు అర్జునుడు అది కూడా నీకు ఆక్షేపణీయేనా ఆయన ఒప్పుకొని నన్ను పడదొయ్యమంటే పడదోశాడు అందులో అధర్మం లేదే మరి ఇక్కడ నువ్వు అధర్మంగా పోయి ఆ ప్రకారంగా ఆ దో జగన్ జగన్మాన్యుడైనటువంటి యొక్క గురువుని ప్రకారంగా నడిచావు అంటే నిన్ను రెండు తుండాలుగా నడిగిన పాపం లేదురా అన్నా అదే వరకు లేయించాడు రై నాకు ధర్మం చెబుతున్నా ధర్మం చెబుతున్నా నీవు చేసిన పని ఏమిటి నీవు చేసిన పని ఆ భూరిష్టముడిని యొక్క రొంగు మీద తొక్కి ఆ ఆ కరవాలం అనేది కత్తి ఎత్తి నీ మేడ నడుగుతూ ఉంటే అర్జునుడు ఇక్కడ నదికి అవసర భారత లేచి అందరూ కృష్ణార్జునులు వద్దు అంటున్నారు భీముడు వద్దు అంటూ ఉండగా పోయి చెగడానికి అవసరవే మరి ఆ ధర్మం ఏమైందిరా అప్పుడేమైందిరా ధర్మం ఆ ఇతరులకు చెప్పడానికి అందరూ ధర్మ పొరులే ఆ కా కానీ మీరంతానేమో ధర్మాత్తుడు నే నేనేమో అధర్మాతున్నా వాణ్ణి చంపడానికి ద్రోణుణ్ణి చంపడానికి కోపకుండం ఉంది నేను ఆ అందులో సంహరించా పైగా గురుడు అంటే ఆ గురువుగా ఉండాలి అట్లా కాకుండా సమస్త సైన్యాన్ని అవతనం చేశాడే ఆ ద్రోణుడు ఆ సమస్త సైన్యాన్ని నాశనం చేశాడు ఆ అభిమన్యుడు చావుకు వాడే హేతు ఉపాయం చెప్పిన వాడు అలా అధర్మ యుద్ధం చేసి మీరు పడగొట్టవలసిందే తప్ప ధర్మ యుద్ధం పడగొట్టలేదు అని ఉపాయం చెప్పి గుర్రములు నరికినటువంటి వాడు వాడు ద్రోణాచార్యుడు అటువంటి నేను చంపటో తప్ప అన్నాడట సరే వారికి ఆ కత్తి తీసుకునే సాక్షి దూకి నరుకుతాను నిన్ను అని ఆ దగ్గరికి వాడు దూకాడు దృత్యమునుడు ఇద్దరు కూడా ఆ దూకేసరికి ఆహా శ్రీకృష్ణ స్వామి వారు భీముని భీముడా కొట్టుకోయా సాక్షికిని కొట్టుకున్నాయి ఆ భీముడు ఆయన నకురుడు వచ్చేమో ఆ అతన్ని పట్టుకున్నాడు దృష్టజ్ఞముని ఆ పట్టుకుంటే ఊరికే గుంజుకుంటున్నాడు సాత్వికి భీముని చేతుల్లో గుంతుగుండుంటే అంటూ ఉంటా అంతా ఆయట ఆ భూరిస్తే వాడుతూ దివుడా ఎందుకయ్యా అలా కొట్టుకుంటా వదిలే వదలవయ్యా నీ నీటి నీకు ఆగడవాడు నా దగ్గర వచ్చే గానీ ఆగడు ఆట్రులుగా నన్న మద్దే కాక చెప్పాయట ఎంగిలి తిని బలిసి కాకి కదా హంస మీద పన్నెం వేసినట్టుగా ఉందో తను రావు ఆ అర్జున్ని జయిస్తాను అని ఆయట అని చెప్పాయట చెబితే వచ్చింది తనుని కాని నేను చెప్పింది యావత్తు కూడా వినవలసిందే తప్ప అడ్డు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి దుర్యోధనం దగ్గరే ఓడబాటు చేసుకుని కారణం చేత ఏమి మాట్లాడలేక రాజులందరినీ చూచి ఆ కనుడుకు సంతాపం కోపం బ్రాహ్మణ శాపంబు కాకయే సరకు దానిచేత కలగబాది పోయినటువంటి మనస్సు గలవాడీ కర్ణుడు రాజు నందరినీ ఆ జమదగ్ని మహా జామదగ్ఞన్నాడే పరశురాముని యొక్క శాపము బ్రాహ్మణుని శాపమును రెండు శాపములు నన్ను బాధిస్తూ ఉన్నవి లేకపోతే ఈ కృష్ణార్జను నాకు లెక్కలో ఉండను మహాముని కులము నన్ను అడుగుటైను నేను పూర్వము మహేంద పర్వతం మీద ఉన్న పర్వరాముని దగ్గరకు విలు విద్య నక్షసించటానికైపోయినాను పోతే నన్ను అడిగినాడు నీరు ఏ కులము అని అడుగగా బ్రహ్మాస్త్రం కొరకై నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పిన అనుసమంగా దాని చేత సమస్తలు విద్యలన్నీ ఉపదేశించినాడు అతి సమయమునందుబోతున్నాయట ఒక రోజున ఆ కను యొక్క పొడ సరస్సు పెట్టుకొని ఆ పరశురాముడు దద్దపోతున్నాయట మధ్యాహ్న సమయంలో అతి సమయంలో దేవేంద్రుడు వచ్చి వజదంస్థపు పురుగై ఆ తొడబత్తు తొలచడానికి ఆరంభించాడు తొలుస్తుంటే రక్త ప్రవాహం అవుతూ ఉన్నది కానీ కదిలితే గురువు అని చెప్పి కదలకుండా అలాగే కూర్చున్నాడు వాడు కొంతసేపటికి లేచాడు ఆ పరశురాముడు లేచి చూచాడు చూస్తే అంతా రక్త ప్రవాహమై ఏమిటి అయా ఒక పురుగు తొలి తొలిచింది ఈ ప్రకారం పురుగు తొలుస్తూ ఉంటే మరి నన్ను ఎందుకు లేపలేదు అతను నిర్దాభంగా అవుతుంది నేను ఉద్దేశించేత నేను లేపలేదు సహించా బాధ సహించా నీవు బ్రాహ్మవుడవు కావు బ్రాహ్మ బ్రాహ్మవుడైతే సహించలేడు ఈ బాధ ఈ బాధను సహించలేడు కనుక నీ కులమేమిటో వ్యహార్థం చెప్పవలసింది అన్నాడు అంటే అప్పుడు గడగడలా అని చెప్పా నేను ఇట్లా స్వతజాతులు శూద్రులు సుమా అని అంటే నన్ను వంచన చేసి విద్యలన్నీ కూడా నీవు అర్జించావు కనుక నీకు బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రం అది పనిచేయ అవసరమయ్యప్పుడు పని చేయదు సుమా నీ అంత్యకాలము నందు భాగ్రవాస్త్రం అని ఈ ప్రకారంగా నాకు శాపం ఇచ్చాడు నాస్త్రవైకల్యమయ్యేటట్టుగా శాపం ఇచ్చాడు ఆయన అదిగాక నేను విద్యాభ్యాసం చేస్తున్న ధనుర్విద్యను అభ్యసించే సమయంలో ఒక ఆవు నా బాణఖాతానికి గురయ్యి పడిపోయి బాణం కలిగినటువంటి ఆవు కలిగినటువంటి బ్రాహ్మణుడు నాడి ఆయన వచ్చి నా ఆవులు తెలిపావు నీవు నీ విద్యాభ్యాసం కొరకాయి కనుక నీవు మంచి యుద్ధం చేసే సమయంలో నీ రథచక్రము భూమిలో కుంగిపోవును సుమా శాపం ఇచ్చాడు నేను అనేక విధములుగా ప్రాధాన్యపడి ప్రార్థన చేశా అనేక లక్షలు ఆవులిస్తాను తమకు ఆ ఎట్లు ఇస్తాను కనుక నన్ను అనుగ్రహించవలసింది శాపం మరల్చవలసింది అంటే ఆయనేం వినిపించుకోలేదు వినిపించుకోక నీకు తప్పదు వీడి అని చెప్పి శపించి వెళ్ళిపోయాడు కనుక రెండు శాపములు అవి నన్ను భాషిస్తూ లేకపోతే కృష్ణార్జునుడు నాకేమి లెక్కలేదు సుమా అంటే ఆ శల్యుడు సంతోషించాయట ఆహా మన మాటల చేత కలిగిపోయాడు సుమావీడు కలిగిపోయాడు లేకపోతే ఇవి చెప్పడిప్పుడు ఎందువల్ల అంటే ఇదిగో ఈ శాపముల కారణం చేత కనుడు ఇలా అయిపోయాడు కానీ లేకపోతే అయ్యేవాడు కాదు అని చెప్పి రాజులకి తన శాపములు చెప్పాడు ఇప్పుడు కాబట్టి ఆ ధర్మరాజునకు మనం ఇచ్చినటువంటి వరం ఉన్నదే అది తీరినట్టే అనుకున్న దృష్టాంతము చెప్పేదనని కష్టాత్మ నీవు నన్ను కాకమునరు నో దృష్టమరాళము కాక నిము కదా చెప్పి తిరిస చెప్పము తెరగే దృష్టాంతము చెప్పదనని కష్టాత్మాడా నీకు ఒక దృష్టాంతం చెబుతాను అని చెప్పి ఎట్టాటిసారి చెప్పావయ్యా నేనేమో కాచిన ఆ అర్జునుడేమో హంసాహా ఇటువంటి కథ చెప్పావయ్యా ఇది సఖ్యతము చెరగే ఇది స్నేహానికి లక్షణమేనా రాధేయురూ గనుగని రథిలం దగ్గిన మచ్చితన మోహదం బాయి తమ్ము చేత గోచరించుతున్న పాండవ సైన్యానికి అభిముఖంగా నడిచింది సైన్యమంతంగా ఆలోకించే సహితమైన రథం వస్తూ ఉన్నదయ్యా ఇందాక ఎవకు చూపించిన వారికి అనేక బహుమతులు ఇస్తానని చెబుతూ ఉన్నావు ఎవరు చూపించకుండా నేను ఇక ఆరంభం చేశారట ఆ యుద్ధము అనేక మంది యోధులతో మహా యోధులతో ఆ పాండవులతో కూడా ఆ కర్ణుడు ఆ అశ్వద్ధాన కృతబర్మ ప్రభాచాయుర్ బదులైనటువంటి వారంతా కూడా తాకి మహత్తరం జరిగిందట జరగడంలో ఆ రోజున ధర్మరాజు వెంట పడ్డాడు కరుణుడు ఆ చగానే పని ఆ ధర్మరాజుని రథమంతా చూర్ణం చేసి గురదములు నడిచి ఆ సారథిని నరిచి ఆ దుఃఖేతులో ధనస్సు నరిచి ఆరవహించి ఆ శరీరం అంతా కూడా జట్జరితమైపోయేటట్టుగా తూట్లు తూర్చు పెట్టేటట్టుగా వచ్చాడు ఓసారి కాదు రెండు మూడు సార్లుగా కొట్టాడు శాస్త్రములు చెప్పమంటే చెబుతావంతే తప్ప ఆ యుద్ధాది గుడికి వస్తావుట అందుకు కృష్ణార్థులు ఉన్నారు వారు యుద్ధం చేస్తూ ఉన్నారు పో అక్కడికి పోతావా ఓ నిన్ను నేను స్తంపనలే స్తంపను పో వెళ్ళిపోతే వెళ్ళు లేకపోతే ఇంటికి పోవయ్యా అంతేకా నేను అవోద్ధదు అనుసూరునితో యుద్ధం చేయలేవు నీవు చేయకూడదు ఎవరితో తలపడవద్దు అని ఆ అవమానవత్తులనయ్యే మాట్లాడా మాట్లాడితే శరీరం అంతా తూగాడిపోతూ ఉన్నది అట్టి సమయం ముందు ఆ నకుల సహదేవులద్దరూ వచ్చారట వచ్చి ఆ రథం మీదకి ఎక్కించుకున్నారు ఎక్కించుకున్న తర్వాత కొంత దూరం పోయి రే నేనుక ఈ యుద్ధభూమిలో ఉండలేను సుమా నేను శరీరం అంతా కూడా నరుక్కుపో నరుక్కుపోతూ ఉన్నది ఆ కన్నుని దెబ్బల చేత కనుక నేను శిబిరానికి వెళ్ళిపోతా నన్ను కట్టించాడు అంటే తీసుకువెళ్ళాడు తీసుకుపోయి అక్కడ దించాను అక్కడ శిబిరంలో దించితే ఆ సతి మీద పరుండి ఆ యొక్క శస్త్రచికిత్స చేసేవాడు వచ్చేశాడు వచ్చి ఆ మూలికలన్నీ కూడా తీసి అవన్నీ కూడా వాటికి కాపులు కాచి ఏ చేయవలసినటువంటి యొక్క ఆ ప్రతీకారములని చేసి మందులు వేశారు దాంతో పంత సేదేరి పడుకున్నాట ఆ చెయ్య మీద కొడుకుని నాయన మీరు పండే ఆ భీముడు మహత్తరమైనటువంటి ఆ యుద్ధంలో ఉన్నాడు అతనికి సహాయంగా మీరు వెళ్ళండి అని చెప్పి నగురసహదేవులను ఇద్దరిని పంపించేశాడు పంపిస్తే వారు వెళ్ళిపోయాడు ఆ కష్టార్జును ఇద్దరు కూడా అశ్వద్ధామం మొదలైన వారితో యుద్ధం చేసి చేసి మహత్తరమైన యుద్ధం చేసి ఆ భీములు అడిగాట వచ్చి అర్జునుడు ధర్మరాజు ఏమయాడయ్య ధర్మరాజు కదుడు బాగా కొచ్చాడు దెబ్బలు బాగా తగిలినాయి దాంతో ఏమైంది నాకు తెలియలా నన్నేమో వీళ్ళు ముంచుకొస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఆ కారణం చేత శిబిరములకు వెళ్ళి ఉంటాడు కానీ ఎలా ఉండదో ఆయన పరిస్థితి మాత్రం నాకు తెలియలేదు నీవైనా పోయి కనుక్కోవలసింది అన్నాడు అంటే నన్ను సంసప్తులు పిలుస్తూ వాళ్ళు వెంటబడేస్తూ వాళ్ళతో యుద్ధం చేయాలి నేను నేను వాడు పిలుస్తూ ఉండగా పోవటం బాగుండదు కనుక నీవే పోవలసింది అన్నాడు నేను బాను నేను పోతే నన్ను ఓడిపోయినట్టుగా భావిస్తుంది ఈ యోధలోకం నీవు వెళ్ళినా నిన్నెవడు అనడు ఎందువల్ల మహాయోధుడు కనుక నువ్వు వెళ్ళి నా ఓడిపోయావని అనరు నేను వెళ్ళాను అంటే ఆ భీముడు ఇద్దని చేయలేకపోయాడని అంటారు కనుక నీవే పో సంక్షిప్తలను కూడా నేనే నిలుపుతాను కనుక నీవు వెళ్ళవలసింది అంటే స్వామి పనియండి మన రథం ఆ సంగతి తెలిసేదాకా మనశ్యావత్తు కూడా అల్ల కల్వలగా ఉన్నది నాకు పోనీడి నా అంట అంటే శిబిరమును వెళ్ళిపోయింది రథం వెళ్ళేసరికి ఆ శ్రద్ధ మీద పడుకొని ఊరికే పరితాపడుతూ ఉన్నాయట బాధ చేత శరీర బాధ చేత పోయి పాపముల మీద పడి నమస్కరించి ఆ కృష్ణార్జునలు ఇద్దరు కూడా ఆ స్వామి క్షేమంగా ఉన్నావు కదా అన్నారు ఆ కర్ణుని సంహరించి వచ్చారు అనుకున్నా కర్ణుని సంహరించి వచ్చారు అని ఆ అర్జున ఆ కరుడు నాడేవాడు దొంపలే గుచ్చాడ ఆ శరీరం అంతా కూడా నలగొచ్చిపెట్టాడు ఆ కర్ణుని సంహరించవలను అంటే జగత్తులో నీ ఒక్కడో తప్ప ఇంకెవడు లేడు మహాబలవంతుడు అటువంటి కర్ణుని ఆ అనాయాసంగా నిద్రించి మీ ఇద్దరు కూడా క్షేమంగా నా దగ్గరకు వచ్చారు అంటే నా భాగ్యం సుమ ఆ అది అంతసేపు కొనియాడా చెప్పాడు అర్జునుడు అన్నయ్య ఇంకా చావలేదు కాను వాడిని చంపలేదు ఎందువల్ల అంటే నీవు దెబ్బలు ఇలా అశిబిరానికి వచ్చిన సంగతి తెలిసి నీ యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని పోదామనే ఉద్దేశంతో వచ్చాము సుమా మేము అంతేగాది కర్ణుడు చావలేదు అని ఆవిట చావలేదు అనే తది ఎక్కిందట కోపం ఆ ధర్మరాజులకు ధరముందు ఓడిపోయిన గెలిచినప్పటికీ ఓడిపోతే చయి పడిపోవలసు మా జయించిదే దానికి బాధ లేదు కుండా నేను తిరిగి వచ్చిన కారణం చే తా నేను చులకనైపోయినాయ్య అర్జున వినుకే నోడి నలనే నేను ఓడిపోయాను అంటే కదూ నేను కాదురా అరనే నోడి నీవు కూడా ఓడిపోయావు తనయులున్నే ఓడి ఆ భీముడు నకుల సహదేవులు ఇద్దరు కూడా ఇదివరకే ఓడిపోయారు వాడిని అందరినీ కూడా పరాభవించాడు వాడు ధనుడు మనతో గూఢంగా కోసమ్యునోడ మనతో పాటుగా మనలో కలిసి ఉన్న కారణం చేత శ్రీకృష్ణ స్వామి వారు కూడా కథలికి ఓడిపోయాల్సిన పోయి అక్కడ తాపసులమీ తపస్సు చేసుకుంటూ బ్రతుకుదాము కంగాయరందరి ఆలోకించి ఆ కోపం చేత ఎవరములు అర్జునంగాడైన కన్నునితో నేను యుద్ధం చేయలేను నేను జయించలేను అని ద్వైత వరంగునందే నీవు చెప్పినట్లయితే సన్నాకమంతా చేసేవాడిని కాదు సుమంగ అశక్తుడైన వాడు ఆ యుద్ధ ఆ భూమినికి భూమికి ఎలా ఆశపడును అనువహించట కన్నునే ప్రతి చేసి తెచ్చి నన్ను నెత్తి చేసి నెత్తి పడువుగా నెత్తి నేల భగవాని నడుమ యుద్ధ రంగముందు కన్నుని నేను జయిస్తాను అని చెప్పి నన్ను ఈ పని అంతా జయించి పైకి నన్ను ఆందరు చూచి పరిహసించేటట్టు గంగు పలికిన ఎప్పులు కిమ్మందు తపోేశ్వరుడు వినేటట్లుగా కనుని జయిస్తాడు అని చెప్పినావో అదేమో అబద్ధమైపోయింది అది అలా ఉంచి నీవు పుట్టిన సమయంలో కగనవాణి ఉన్నదే కేకవీంది సమస్తమైనటువంటి రాజులను కౌరవ సైన్యమును ఇతడు జయంతగలడు అది కేకవైచింది ఆ కగనవాణి మా చరిచింది మహరుషులంతా కొనియాడినారు నీ యొక్క జన్మ సమయమునందు మహాపురుషుడు ఇతడు ఎంత గల సమర్థుడు అని వారంతా కూడా మమ్మ భంగారు సుమేతము గడిపడినటే పరికరం కోటి ఎట్టు వలయ బారు దించిటివి నీవు ఆ దేవరత్వము ఆ యొక్క రథము గాంధర్వాస్త్రుములు డిపేవాడు సర్వేశ్వరుడు ఎందుకు వచ్చిందిరా నీకు అర్జున ఆ కన్నునికి ఎందుకు భయపడి వచ్చావు నీవు బండనమున్న కన్ను కని పారుతని సుయోధనుడి చెప్పినది నిజం ఒక గొనక పేలైతే చెప్పనే చెప్పాడు సుమా అర్జునుడు మా కర్ణుని చూచేటంత వరకే కర్ణుని చూచిన తరువాత సారిపోతాడు సుమా అని అనేక పర్యాయములు చెప్పి ఉన్నాడు అది యథార్థంగా ఉపక్రమించిన కారణం చేత మాచులు పాంచాలులు అనేక మంది బంధుమిత్రులంతా హఠమైపోయినారు సుమా నిష్ప్రయోజనముగా నేను తావు తప్పి వచ్చుట వడముడి కథమ్నగలిగే నటనొక్కరుండ వదిలేవాడు కాదు నన్ను కర్ణుడు కానీ అవతల ఆ కురుకుమారులకు ప్రాణము మీదకి తెచ్చాడు భీముడు ఆ కారణం చేత నన్ను వదిలి పరిగెత్తాడు ఆ వడముడి ఉన్నాడే భీముడొక్కడు ప్రాణములు డాపకుండా కపటం లేకుండా యజం చేస్తూ ఉన్నాడు అనుబాధు చేత అభిమన్యుడు హైరింబుండెను కలిగిన నెట్లకు నే వినుమును చేసినది అనుభవింపగలదే ఆ రోజున నాకు అభిమన్యుడు కానీ ఆ హైరింబుడున్నాడే ఘటోత్కజుడు గానీ ఉన్నట్లయితే నాకు ఇలాంటి బాధ కలిగేది కాదు సుమంగా ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలయయును హరిగలుగంగ నేటికి భయం ఉనవచ్చు నీకు గాండివం నీవు నగలెక్కి హరి చేయమైతేవలేకపోయినట్టయితే ఆ గాండివం ఉన్నదే హరిచి శ్రీకృష్ణ స్వామి వారి ఇయ్యవయ్యా ఇచ్చి నీవు సారథ్యం చేయి చేసే తాను ఆ కాండి వారిని ధరించి శ్రీకృష్ణ స్వామి కనుడి సమస్త మనకు జయమును ఆపాదింపగలడు కొంత కడుపునందు కొడుకు దూక్దూలై నీవు తోపకుండవై తిడుపునందు కొంత నీవు మాగ పిల్లవాడి వై పుట్టకుండా ఉండే బాగా ఉండేది పెండ మెదలి అయిన పెద్ద ఒడ్డదట్టులైనా ఓ ఆ ఒకవేళ పుట్టినప్పుడే పెండీ పడ్డట్లయితే పోయేది పేడ ఆ ఈ బాధ లేకుండా పోయేది సుమంగళ పోయినట్టయితే అని కృపాఠం ఒక దేవులకు బర్రంలాగా ఆ బాడము వరలో నుండి కచ్చి దూషా చూసే వరకు వాళ్ళు చూసాద్నా ఏమిటో కచ్చి దూషా ఆ ఇక్కడ మనకు శత్రువులు ఎవరు లేరే లేదే ఇక్కడ కచ్చి దూషావేమిటి అంటే స్వామి ఏమి లేదు నా మనస్సులో నేను ప్రతిజ్ఞ చేశావచ్చి ఏమని అంటే ఈ గాండివు ఉన్నది అది ఎవరికైనా ఇయ్యమని ఎవరన్నా అంటే వారి యొక్క శరస్సు నరుపుతాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసుకుని ఇప్పుడు ఈ రాజు అన్నాడు ఆ మాట ఈ గాండివాన్ని శ్రీకృష్ణ స్వామి వారికి నీవు సారథివిగా ఉన్నట్లయితే చేయిస్తాడు అని చెప్పి అన్నాడు అందువలన నరకాలి నరుకుతావితా అంటే అదే అదే అదే అర్జున ఎట్టాటివాడ ఎట్టాటి వాళ్ళయ్యా వీరు ధమరాజు నరుకుతావు నీవు నరికి ఆ తరువాత తరువాత ఏమిటయ్యా అయ్యా మరి ప్రతిజ్ఞాభంగం కదా ప్రతిజ్ఞ చేశానే అలా ఎవరు ఏమంటారు వాళ్ళ నరుకుతాను అని ప్రతిజ్ఞ చేశాను కనుక మరి ప్రతిజ్ఞాభంగం అవుతుంది ఆ కారణం చేత నరకాలే చీ చీ చీ ఆ ఎందుకయ్యా చదివారు సమస్త శాస్త్రములు చదివారు కార్య ధర్మ సూక్ష్మం ఏమిటో ఆ ధర్మం ఏమిటో ఆ సత్యము అనగా ఏమిటో సత్యము ఎలా పాటించవలసింది అది మాత్రం తెలియదా మీకు అహింస పరమో ధర్మ సత్యము వీటికి అన్నిటికీ కూడా ఎక్కడ ఆ స్థానము అంటే అహింస హింస లేఖట కాబట్టి కొన్ని అబద్ధములుగా అబద్ధములుగా ఉండి సత్య ఫలమునిచ్చేవి ఉన్నాయి సత్య ఫలము సత్యస్వ రూపములుగా ఉండి అబద్ధ ఫలాన్నిచ్చేవి ఉన్నాయి కాబట్టి ధర్మ సూక్ష్మము ఆ కర్మ యొక్క విషయం ఉన్నది ఏది ఘటం మీరు ఉండి అది చక్కగా తెలుసుకున్న వారికే తప్పవచ్చు వారికి తెలియదు పూర్వము కౌస్కుడినే మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే కొంతమంది దొంగలు పాఠశాలలు వెంటబడ్డారు పడితే భయోత్పాదం చేత పారిపోయి వచ్చి ఇతను చూస్తూ ఉండగా ఒక పొదలో దూరారు వాళ్ళు వెనక వచ్చారు వాళ్ళు దొంగలు వచ్చి ఆ మహర్షిని అడిగారు ఎలాగా కొంతమంది పాఠశాల పరిగెత్తుకుని వచ్చారు ఏమయ్యారు అంటే మనం ఆ చెప్పకూడదు ఈ యొక్క మౌలిదై మహర్షుడై లేదు అబద్ధం ఎలా చెప్పేది అని చెప్పి చెప్పేశాడు ఆ అందులో దూరారు ఆ పదలో అని వాడు పట్టుకుని వాళ్ళని అందరినీ సంహరించి ఆ యొక్క భోటన ములు సొమ్ములని చేత నరకానికి పోయాడు వాడు ఆ మహర్షి పోయి అక్కడ ఆ యమధము రాదు విచారించి ఆ నరక శిక్ష వేశాడు నేను సత్యమును తప్పలేదే అంటే అట్టాకి సత్యం దానికి బంధ సత్యం సత్యము అంటే ఎవరికి హోస కలగకుండా ఉండే దానికే సత్యం కాబట్టి నీవు చూసినప్పటికీ వాళ్ళు ప్రాణభయంతో వచ్చి దూరుతో ఉంటే ఆ సంగతి చెప్పకూడదు అలా చెప్పావు కనుక సత్య స్వరూపం ఏమిటో నీకు తెలియలేదు కనుక దానివల్ల అసత్య దోషం ఉన్నది మహాపాతకు వచ్చింద లేదని వాడు గురుచుడు ఆ కారణం చేత అనేక సంవత్సరములు ఈ మనకే అతను అనుభవించవలసిందని శిక్ష కాబట్టి అలా ఉంటుందయ్యా ఏమిటి నీ ప్రజ్ఞ నీ ప్రతిజ్ఞ అన్నం అరుగుతా అన్నం దరికి తర్వాత ఏమవుతావయ్యా అంటే స్వామిది నాకు ఆ ధర్మదోషం లేకుండా మరి ఏం చేయమంటారో చెప్పి సెలవు ఇవ్వండి చెప్పండి అంటే ఏమీ లేదు నీ ప్రత్యక్షు అంటే పెద్దలైనటువంటి వారిని దూషిస్తే చంపినట్టే దూషిస్తే పెద్దలను దూషిస్తే వారిని చంపినట్టే కనుక కాసేపు దూషించు ధర్మరాజుని అప్పుడు చంపినట్టే అవుతుంది నీ ప్రత్యక్షకు భంగం లేకుండా పోతుంది అన్నారట దూషించమంటారా దూషిస్తే చంపినట్టానయ్యా అంటే అతను లేచాడు ధర్మనందనా నీ చేత నీ చేత యుద్ధం అనేది నీ వల్ల కాదు ఏయో మాటలు చెప్పవలసిందే తప్ప యుద్ధం చేయలేవు ఆ భీముడు నకుల సహదేవులో వాళ్ళు అంటే సరిపోవులు కాదు నీ పోటీవాడు ఏ పని చేయలేనటువంటి వాడు ఇలా మాట్లాడవచ్చునటయ్యా పైగా నీవు దూతమాడగా బాధ్యమంతా పోయింది మాకు అరణ్యములైనంత అదే విధములైనటువంటి యొక్క వ్యసనము బాధలన్నీ కూడా నీ మూలకంగా వచ్చినాయ్యా ఆ నీ మూలకంగా వచ్చినాయి నీ యొక్క బాహువులను నీ రెండు చేతులు నరికినప్పటికీ పాపం సమా అలా చేశావు చేసి మమ్మల్ని అందరినీ కూడా అరణ్యము పాలు చేసినటువంటి నీవు ఇలా మాట్లాడావు అంటే ఏమని మాట్లాడుగా ఏమని మాట్లాడవచ్చును అని చెప్పి వాసు దూషించాడు దూషించ స్వామి ప్రతిజ్ఞాభంగం కాకుండా పోయినట్టేనా పోయి అంటే మళ్ళీ రుషాటమిటో అ మహిళి దూషా ఏమి లేదు స్వామి ఎన్నడూ ధమ్మరాజు నేను ఒక్క మాట కూడా అని లేదు ఇంతవరదాకా ఈ రోజున కదా మాటలు అన్నాను కనుకటువంటి మహాపురుషుని తరువాత ఇక నన్ను నేను నరుక్కోవటమే ఆత్మహత్యా హరణ ఉన్నదే నా ప్రాణువులు తీసుకోవటం తప్ప దాని ప్రా ప్రాయిశ్చిత్వం లేదు ఇంకొకటి ఆ ధమ్మరాజుని మాటలు అన్న తరువాత నేను బ్రతకడం అనవసరం కనుక నన్ను నేను తగేసుకుంటా చ చవ చెప్పాడే కానీ నువ్వు చచ్చి సాధించేదేమిటి ఇందాకేమో ఆనందంపుతానన్నా ఇప్పుడేమో నాలుగు మాటలు అన్నందుకుగా ఆనందుకై నేను నన్ను నేను చంపుకుంటానన్నావే ఇక చంపితే ఏమయ్యేవాడు ఇందాకే చం చంపుతానన్నావే చంపితే ఇప్పుడు నాలుగు మాటలన్నందుకే నన్ను నేను చంపుకుంటానని అంటున్నావే ఇక చంపినట్టయితే మరి నీ గతే ఏమయ్యేది అంటే మరి ఏం చేయమంటారు ఏమీ లేదు చంపుకున్నంత ఫలం తన్ను తాను పౌడుకుంటే ఏది చచ్చినంత ఫలం తన్ను తాను పౌడుకోవడం అనేది అంత నీచకర్మది కాబట్టి నిన్ను నువ్వు పౌడుకో పౌడుకుంటే చంపుకున్నట్టే పోతదంటారా ఆ అక్కడి నుండి పౌడుకున్నా నేను ఆ కాండవనాన్ని దహించాను ఇందాది దేవతలందరినీ కూడా జయించాను ఆ విరాకుల ఉపప్లావి సమస్తమైన కౌరవులందరినీ కూడా కొట్టి పసులను చుప్పించాను ఆ కాలకే నివాసక చాదనం అందరినీ కూడా సంహరించాను సుమా నాతో సమాను జగత్తుగా ఎవడు లేడు అటువంటి యొక్క రణ విజయములు పొందినటువంటి యొక్క ఆ నా ఎదుర ఎదుటబడి బ్రతికి పోయేవాడు ఎవడు లేడు మనసు చెప్తా అందుతాను పోగొడుకున్నా పోగొడుకున్న తరువాత స్వామి పోయిందా దోషం ఆ పోయిందయ్యా అంటే అతి సమయంలో చూశాడిట ఆ ధర్మరాజు శ్రద్ధ నుండి చూసి ఆ శ్రీకృష్ణ స్వామి వారితో స్వామి చాల నేను అరణ్యానికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఆ ఇప్పుడు అర్జునుడు మాట్లాడాడే నీవు ఏమీ చేయలేనిటువంటి నీవు శౌదము నెరపలేనిటువంటి నీవు ఇలా మాట్లాడవచ్చునా అని చెప్పి మాట్లాడాడు నిశ్చయంగా నేను ఆ ఇది శక్తులను జయించలేని మాట వాస్తవమే అటువంటి అశక్తుడు రాజ్యానికి ఎలా పనికి వస్తాడు అసలు కనుక నేను పనికిరాను ఆ అశక్తుడైనటువంటి భీమునికి చేయండి పట్టాభిషేకం ఆ లేనిక ఇక మాత్రం ఉండను సుమా నామూలకంగా వచ్చిన ఈ వీళ్ళకి ఈ కష్టం లేవద్దు కూడా వేదిక అరణ్యవాసం ఆ తరువాత అజ్ఞాతవాసం ఈ రాజ్య ఆ రాజ్యమంతా పోవటం ఇదంతా నామూలకంగానే వచ్చింది కనుక అటువంటి ఆ ప్రమాదంతో కూడినటువంటి నేను ఉండటం తప్పు కాదు వీళ్ళ దగ్గర కాబట్టి నేను వెళ్ళిపోతా అరణ్యానికి నాకు అనుజ్ఞయండి అయితే అది కూడా ఆ అర్జనుడు దయదరచి నరకుండా వదిలిపెట్టి పోతాను వాడు నరుకుతానున్నాడుగా ఇప్పుడు నరికేస్తే నేను అరణ్యానికి మాత్రమే పోతాను కాబట్టి వాడు దయదలిచి నరకుండా ఉంటే అరణ్యంకు పోతాను సుమా అని సత్యకి వెళ్ళిపోతున్నాయట అధర్మరాదు ఏమో అర్చునా అంటే ధార ధారగా పడుతుంది కంటి వెంట అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు వెళ్తున్నాడయ్యా ఏం స్వామి అలా ఏం చేయమనేది ఏంటి ఆరే ఆ కూడా తీసుకుని ఇద్దరు పాదవులు వేదపడ్డారట ఆ పడి స్వా కర్మనందా ఇవి పోయిన తరువాత మేము బ్రతుతాం ఇక్కడ మేము ఉంటామంటాబట్టి నేనే చెప్పా ఇలా ప్రతిజ్ఞ చేశాడట గాంధ్యం ఇతరులకు ఇచ్చే ఈయమని ఎవరైతే మరికేటట్టుగా దాని కొరకై ఖర్చి దూశాడు దూస్తే దూషించమన్నా దూషిస్తే చంపినంత పని కనుక దూషించవలసిందేటి దూషించాడు తరువాతనేమో తన తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు దానికి నిన్ను నీవు పగడు పగడు గురమని చెప్పి చెప్పి చెప్పి పగడుకున్నాడు కాబట్టి దాంట్లో తప్పు లేదు కనుక మమ్మల్ని అనుగ్రహించవలసిందే అని పాదముల మీద పడి ఏడ్చారట ఏడిస్తే ఆ ధమ్మరాజు కూడా అర్జున్ మీద పడి ఏడ్చారట కొంతసేపు ఏడ్చి అంత చేశాడు ఆ కనుడు ఎంత చేశాడు తన్నుడు కలవరబెట్టాడు సుమా అని ఇక నీవు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదిస్తే వెళ్తాం వెళ్ళి ఆ కన్నుని సంహరించి వస్తా అంశమా కనుక నాకు సెలవియవలసింది ఆ పీముడు నాడే భరపడి కోరుతూ అతనికి భారం అయి ఉంటది యుద్ధం కనుక నాకు అనుగ్రహించి సెలవు అంటే ఆ కవంతదేరినటువంటి యొక్క చిత్తముతో ఆ అటువంటి యొక్క వదనంతో ఆశీర్వదించాయట వెంటనే ఆ కన్నుని జయించి రావలసింది ఆ విజయమును పొందినటువంటి వారై రావలసింది అని చెప్పి ఆశీర్వదించగా మరీ బయలుదేరిందిట ఆ కృష్ణార్థుల సైతం అయినటువంటి యొక్క రథం ఆ యుద్ధరంగానికి చూస్తూ ఉన్నాడు భీముడు దండోపతండములుగా వచ్చి పడుతూ ఉంటుంది సైతం అంతా కూడా ఆ అదే వంటి సాత్విక మొదలైన వారంతా కూడా పనిచేస్తూ ఉన్నారు అటు సమయంలో ఆ విశోకులు విశోపుడా కృష్ణార్థులు శిబిరానికి పోయి రాలేదు ఆ ధమ్మరాజు సంగతి ఏమైపోయిందో నాకు ఆ నా మనస్థంతా కూడా వికలమైపోయింది సుమ ఆ ధర్మరాజుకి ఏదైనా అపాయం కలిగింది అంటే ప్రతి ప్రయోజనం లేదు సుమ ఆ అటువంటి దివ్య పురుషునిది ఏమి కలిగినో లేకపోతే ఎంతసేపు ఎందుకు ఆలోచించారు నాకు అర్థం కావటం అని విచారపడుతూ ఉన్నాయట అటు సమయంలో పారిపోతూ ఉన్నది సైన్యమంతా సైన్యమంతా పారిపోతూ ఉన్నది ఏమిటది ఆ సైన్యం పారిపోతూ ఉంది అంటే ఆ విశోపుడు చూపా స్వామి వస్తూ ఉన్నది కృష్ణార్థుత రథం ఆ పాణములు ఉన్నాయే అవి సరలు కవిసినట్టుగా వస్తూ ఉన్నాయి సైన్యం మీదకి ఆ కారణం తన పారిపోతూ ఉంది సైన్యం అంతా కూడా అంటే చూచాడట చూచే ఆనందపడ్డాయట